ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ మన అంశం వ్యక్తి వికాసంలో గోల్ అనుకోవాలి నువ్వు ఒక లక్ష్యం అనుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించాలని లాంగ్ టర్మ్ గోలు షార్ట్ టర్మ్ గోలు మీడియం టర్మ్ గోల్ అన్నిటినీ తీసుకొని ముందు కనీసం షార్ట్ టర్మ్ గోల్ని అమలు చేయటం అలవాటు చేసుకోవాలి అని చెప్పాం గోల్ నిర్ణయించుకున్నావు గోల్ నిర్ణయించుకుంటే నేను చెప్పినట్లుగా మీరు చెన్నై వెళ్ళాలి అనేటటువంటిది నీ లక్ష్యంగా పెట్టుకున్నావు అయితే నీకు సామాగ్రి కావాలి కదా నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నీకు పక్కన కొన్ని వస్తువులు కావాలి కదా ఇవన్నీ సరంజామా కావాలి ఒక నాలుగు రోజులకో ఐదు రోజులకో సరిపోయేటటువంటి బట్టలు పరికరాలు నీ ల్యాప్టాపు ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళాలి దీన్ని ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం ఇక్కడ నీకున్నటువంటి రిసోర్సెస్ ఏమిటి నువ్వు కర్మాగారాన్ని స్థాపించాలనుకుంటే నీకున్నటువంటి వనరులు ఏంటి ఒక కార్లు కర్మాగారం అనంతపురం జిల్లాలో పెట్టారు ఇక్కడ పెట్టబోయే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వనరులు ఏమిటి అని చూస్తే ఇక్కడ లేబర్ ఫోర్స్ హ్యూమన్ రిసోర్సెస్ బాగా ఉంటాయి ప్రభుత్వం బాగా సహకరిస్తుంది అని నీళ్లు అందుబాటులో ఉన్నాయి బాగా మహానగరానికి దగ్గరగా ఉంది అని ఇటువంటి అన్నీ కూడా మనం ముందుగా వాళ్ళు చూసి వాటికి అనుకూలంగా ప్లాన్ చేసుకుంటారు అలాగే ఇప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా నీ గోల్ ఏదైనప్పటికీ అది చేయాలంటే నీకు మహా వనరు ఏంటంటే మిగతా వనరులన్నీ మీకు తెలుసు మీ కుటుంబం నీకున్నటువంటి స్థితి ఆర్థిక స్థితి నీకున్నటువంటి వయస్సు ఓపిక ఇవన్నీ నీకు వనరులే ఇవి కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండవచ్చు కానీ అందరికీ కూడా సమానంగా ఉన్నటువంటివి నీ శరీరం ఎవరికి వాళ్ళ శరీరం వాళ్ళకు ఒక పెద్ద వనరు ఇది ఒక పెద్ద హ్యూమన్ రిసోర్స్ మొత్తం అందరూ కలిస్తే హ్యూమన్ రిసోర్స్ ఎంత ఫ్యాక్టరీకి అని చూస్తారు ఇక్కడ నీకు నువ్వే ఒక పెద్ద రిసోర్స్ అది ఎలా అవుతుందో చూసుకోవాలంటే నీ అద్భుతమైనటువంటి నీ శరీరాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి దీనికి మనోశా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఒక చెప్తాడు నా దగ్గర ఏమీ లేదండి నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర ఏమీ లేదు అనేటటువంటి నేను బాధపడేటటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నాకేమీ లేదండి నాకేమీ లేదండి నేను నిరుపేదనండి అని అంటాడు అలాగా నీకేమీ లేదా లేదండి సరే అట్లయితే నీ కన్ను ఒకటి నాకు ఇచ్చేసేయి నీకు లక్ష డాలర్లు ఇస్తాను అమ్మ నా కన్ను నేను ఇస్తానా అది లక్ష డాలర్లు ఇచ్చినా విను ఎంత ఇచ్చినా నేను ఇవ్వను అంటాడు మరి నువ్వు ఇప్పుడే చెప్పావు కదా నా దగ్గర ఏమీ లేదు అని అంటే నీకు ఒక లక్ష రూపాయలు డాక్ష డాలర్ల కంటే విలువైనటువంటి ఒక్క కన్ను ఉంది మరి రెండు కళ్ళు విలువ ఎంత మిగతా అవయవాలు కలుపుకుంటే నీ శరీరం విలువెంత ఆలోచించటం చూడు ఎంతో విలువైనటువంటి ప్ర శరీరం నీకుంది పనిచేసే అవయవాలు ఉన్నాయి అని చెప్పాడు అట్లాగే నాకేమీ లేదు అని ఎవరు అనుకోవడానికి వీలు లేదు మహా వనరు నీ శరీరం నీ దగ్గర ఉంది దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఒక దేశంలో ఉన్నటువంటి శాఖోపశాఖలుగా ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నాయి రక్షణ వ్యవస్థ పోలీసు విమానాలు రైల్వేలు రవాణా సౌకర్యాలు వైద్యం విద్య ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శాఖలన్నీ కలిసి నీ శరీరం బాగా ప దేశం బాగా ఉండడానికి కృషి చేస్తున్నాయి అన్నీ కలిసి ఒక ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో దాన్ని అమలు జరిపేటటువంటి కార్యవర్గం సభ్యులతోటి ప్రజాప్రతినిధులతో ఉద్యోగులతో నడుస్తుంది ఈ దేశం అలాగే నీ శరీరం కూడా భిన్నమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఇవన్నీ ఒకదాంతో సమన్యంతో సమన్వయంతో నడుస్తూ ఉంటాయి అందులో హృదయ నాళం హృదయం అంటే హార్ట్ ఈ హార్ట్ అనేటటువంటిది బిడ్డ ఐదో మాసంలోనే పనిచేయటం మొదలు పెడుతుంది అది తర్వాత నాలుగు నెలల్లో పూర్తిగా పెరిగి దానికై అది పనిచేయటానికి వీలుగా అభివృద్ధి చెందుతుంది ఇది ఏం పనిచేస్తుందంటే అక్కడి నుంచి ఒక్క నిమిషం కూడా ఆగకుండా అది ఆగితే ఇంకా అయిపోయినట్టే జీవితం అయిపోయినట్టే ఎనభై తొంభై వంద సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా పనిచేసేటటువంటి అవయం అది అది విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటుందంటే రక్తాన్ని బయటకు వదిలినప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది మళ్ళీ లబ్ డబ్ అనే దాంట్లో లబ్ అనేది విశ్రాంతి డబ్బు అనేది ఏమో శ్రమ అంటే దాంట్లో అంత విశిష్టమైనటువంటి నిర్మాణం కలిగి ఉన్నదనమాట ఇది శరీరం మనం పనిచేసినప్పుడు రక్తం కలుషితం అయిపోతుంది దాంట్లో కార్బన్ డయాక్సైడ్ కలిసి అటువంటి పైప్ సిస్టమ్ అంతానేమో కలుషితమైనటువంటి రక్తం శరీరం మొత్తంలో నుంచి పైపుల ద్వారా గుండె దగ్గరికి వెళ్ళిపోద్ది అక్కడ ఊపిరితిత్తుల్లో నుంచి వచ్చేటటువంటి గాల్లో ప్రాణవయవం తీసుకొని అది ఫిల్టర్ అయిపోద్ది అయిపోయి అది మళ్ళీ మంచి రక్తం అంతా శరీర భాగాలకి శరీర భాగాల నుంచి వచ్చేటటువంటి రక్తం గుండెకి చేరతూ ఉంటుంది ఈ మొత్తానికి ప్రధానమైనటువంటిది గుండె ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ ఆహారం కావాలి ఇంజిన్ అడవాలంటే పెట్రోల్ పోయాలి అది స్మూత్గా రన్ అయ్యేలాగా ఉండడానికి ఇంజన ఇంజనాయిల్స్ అట్లాంటివి మెయింటైన్ చేయాలి అట్లాగే శరీరంలోకి ఆహారం కావాలంటే ఇన్ని క్యాలరీలు శక్తి కావాలి కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం నోటి ద్వారా తీసుకుంటే అది రుచిగా ఉండేలాగా ఎక్కడనే జీర్ణం ఉండేటటువంటి వ్యవస్థ నోటి దగ్గర నుంచి మొదలవుతుంది లాలాచలంతో కలుస్తుంది జీర్ణాశయంలోకి వెళ్ళిపోద్ది అక్కడ జీర్ణం అందులో ఉన్నటువంటి శక్తి మొత్తం మళ్ళీ రక్తంలోకి వచ్చేసి శరీరంలో కలిసిపోద్ది అన్ని భాగాలకి అందుతూ ఉంటుంది దేశంలో మిజోరాం దగ్గర నుంచి మహారాష్ట్ర వరకు ఎట్లాగో అన్ని రకాలుగా నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కూడా ఈ రక్తాన్ని చేర్చేటటువంటిది రక్త ప్రసారణ విభాగం తర్వాత జీర్ణ వ్యవస్థ మిగిలిపోయినటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి పంపించేసేయాలి ఎప్పటికప్పుడు ఇదంతా జీర్ణ వ్యవస్థ ఇంకోటి హార్మోన్స్ అనేటటువంటివి ఉంటాయి శరీరంలో చాలా హార్మోన్సు ఇవి ఒక్కొక్క వయసులో కొన్ని పెరిగేవి ఉంటాయి కొన్ని మొదటి నుంచి ఉండేవి ఉంటాయి ఇది అస్తవ్యస్తంగా కాకుండా సమానంగా ఉంచుతూ ఆరోగ్యాన్ని బాగా ఉంచడానికి పురుషులకి స్త్రీలకు కూడా హార్మోన్లు విడివిడిగా కొన్ని ఉంటాయి కొన్ని అందరికీ ఉండే ఒకటి ఉంటాయి ఈ హార్మోన్లు వ్యవస్థ ఒకటి తర్వాత ఎక్సోక్రైన్ సిస్టమ్ అంటారు ఇదేంటంటే చర్మము జుట్టు గోళ్ళు చెమట ఇటువంటి గ్రంథులు ద్వారా చేసేటటువంటి పనులు ఇప్పుడు చెమట ఉందనుకోండి ఎండాకాలంలో బయట ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది నూట ముప్పై అట్లా ఉంటుంది కానీ మన శరీరంలో ఉష్ణోగ్రత మాత్రం తొంభై ఎనిమిది స్థిరంగా ఉంచడానికి ప్రతి వెంట్రుకు దగ్గర ఒక ఏసీ మిషన్ లాంటిది మన దగ్గర ఉంటుంది ఎప్పుడైతే బయట ఉష్ణోగ్రత పెరిగిందో చెమట ప్రారంభం అవుతుంది అక్కడ గాలి ఆడటానికి వీలుగా స్వేదగ్రంథులు ఇవన్నీ ఉంటాయి అవి తెరుచుకుంటాయి తెరుచుకొని టెంపరేచర్ ఎప్పుడు కూడా నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగా కంట్రోల్ చేస్తాయి హిమాలయ పర్వతాలకు వెళ్ళాము అతిశీతల ప్రాంతంలోనో చలికాలంలోనూ ఉన్నాం అప్పుడు చెమట పొయ్యకుండా చర్మం అంతా పొడిగా ఉండేటట్లు ఉండి టెంపరేచర్ బయటికి రాకుండా బయట ప్రభావానికి లోను కాకుండా కంట్రోల్లో ఉంచుతుంది అంటే నీకు ప్రతి వెంట్రుక దగ్గర ఒక చిన్న ఏసీ ఉన్నట్లే ఇలా ఈ సిస్టమ్ కూడా చర్మము జుట్టు గోళ్ళు వీటన్నిటి మీద కూడా పనిచేయటానికి ఉండేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంది ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ ఈ మధ్య మనం కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్నాం ఏంటి రోగ వ్యవస్థ పెంచడానికి ఈ ఆహారం తీసుకోండి ఈ మందులు వేసుకోండి మీరు టీకా మందు వేయించుకోండి ఆ టీకా మందు వేసుకుంటే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆ ప్రత్యేకంగా కరోనా వైరస్ వచ్చినప్పటికీ ఆ వైరస్ని ఎదుర్కొనే శక్తిని మనం పెంచుతాం అప్పుడప్పుడు పోలీసులు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఎక్కడైనా దొంగలు ఉన్నారా రాత్రిపూట అని గృహ యజమానులు మేల్కొని ఉండేలాగా హెచ్చరికలు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అట్లాగే ఈ శరీరాన్ని రోగ నిరోధక శక్తి అనేది ఇది వ్యవస్థ ఇది ఎంత చాలా చురుకైందనమాట నువ్వు నిద్రపోతూ అప్పుడు ఒక దోమ వచ్చి కుట్టింది నీ నిద్రకి భంగం ఉండదు కానీ నీ మెదడుకు సంకేతం వెళ్తుంది దోమ కుట్టింది కుడికాయలు మడం దగ్గర ఎలర్ట్ అని విజిలీ వస్తుంది వెంటనే నిద్రలో కూడా శరీరం పనిచేస్తూనే ఉంటుంది మన ఎడం చేత్తోటి అక్కడ దాని మీద గట్టిగా కొట్టేస్తాం ఇంకా తగ్గలేదని పెడు మళ్ళీ కుడతా ఉంటాయి అప్పుడు నువ్వు నిద్రపోతూనే ఉంటావు దుప్పటి కప్పుకుంటాము ఇట్లా నిద్రలు పోయేటప్పుడు శరీరం చాలా భాగం విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ అప్పుడు కూడా నైట్ డ్యూటీ చేసే పోలీసుల్లాగా అలర్ట్గా ఉండేటటువంటి భాగం కూడా ఉంది ఇది ఇది రక్షణ వ్యవస్థ ఇంకా ఒక చేమ కుట్టింది అనుకోండి మీకు దాని తలకాయంతా దాంట్లో చిన్న విషం ఉంది అది మనకి వెంటనే అక్కడ పెయిన్ అనేటటువంటిది వస్తుంది పెయిన్ నరు నరువు నాడుల ద్వారా అక్కడికి అందుతుంది వెంటనే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది వెళ్ళిపో రక్త సరఫరా అర్జెంట్ అనే సిగ్నల్ వస్తుంది రక్త కావాలంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని నలుపుతాం ఆ ప్రాంతాన్ని అక్కడ వచ్చినటువంటి విషానికి శరీర కణాలకి పోరాటం జరుగుద్ది ఒక చిన్న దద్దురు వస్తుంది ఇది చిన్న నేరం జరిగినటువంటి జేబు దొంగను పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట అట్లాగే తేనెటీగ లాంటిది అని కుట్టిందనుకోండి ఎక్కువ విషం ఉంటుంది అక్కడ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బలం సరిపోదు అప్పుడు ఆ చేతి దగ్గర వరకు ఉన్నటువంటి మొత్తం అక్కడికి వచ్చేసి ఆ విషం పైకి వెళ్ళకుండా ఉండటానికి గ్రంథులు చంకలో గజ్జల్లో మెడదగ్గర ఇవన్నీ ఉంటాయి ఆ గ్రంథులు అక్కడ ఫిల్టర్ చేసి వాటిని ఆపేస్తాయి ఇవన్నీ కూడా ఈ గ్రంథులన్నమాట రోగ నిరోధక శక్తిని చేసేటటువంటి పిల్లవాడు పుట్టగానే మొదటి నెలల్లోనే టీకా వేస్తే పోలియో రెండు చుక్కలు కనుక వేస్తారు ఒక్కొక్క డోసు చొప్పున మూడుసార్లు జీవితాంతం ఇంకా పోలియో రాదు అంటే ఈ శరీరం అంత బాగా గుర్తుపెట్టుకుంటుంది ఒకసారి వచ్చినటువంటి వాటిని మళ్ళీ జీవితంలో ఎప్పుడొచ్చినా రావు కొన్ని వ్యాక్సిన్స్ కాని కొన్ని పరిమిత కాలం ఒక ఆరు నెలలో సంవత్సరం పనిచేసే టీకాలు కొన్ని ఉంటాయి ఈ రకంగా ఈ టీకాల వ్యవస్థ అనేటటువంటి కూడా నీ శరీరంలో ఉంది ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఈ కాలంలో ఇప్పుడు కుర్రాళ్ళందరూ చూస్తుంది దీనికోసమే కండరాల వ్యవస్థ అబ్బో కండరాలు తిరిగిన వాడురా వస్తాదురా ఇదేదో సిక్స్ ప్యాక్ అవి ఇవి కదా ఇవన్నీ కలిపితే కండరా అన్నమాట ఈ కండ్రాలు అతి చిన్న కండరాలు కూడా ఉన్నాయి కను రెప్పలు ఉన్నాయి అనుకోండి కను రెప్పల్లో కూడా కండరాలు ఉన్నాయి పిల్లల దగ్గర చేతుల దగ్గర ఉండేటటువంటి పెద్ద పెద్ద కండరాలు ఇట్లా ఒక్కొక్క కండరం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నాడీ వ్యవస్థ నాడీలు అంటే నర్వస్ ఇవి కూడా ఓ టెలిఫోన్ సిస్టమ్ లాంటివి అనమాట ఇవాళ మనం చూసేటటువంటి కేబుల్సు కంప్యూటర్సు వీటన్నిటిలాగా ఇది మెదడుకి సమాచారం అందుతూ ఉంటుంది మళ్ళీ మెదడు నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి శరీర భాగానికి మొత్తానికి పనిచేసేటటువంటి నాడీ మండలాలు మండలం అంటారు దీన్ని తర్వాత కిడ్నీస్ యూరినరీ సిస్టమ్ అంటే మూత్రపిండాలు మనం తీసుకునేటటువంటి నీళ్లు మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ లోపల కిడ్నీల దగ్గర కూడా మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి ఈ మూత్రపిండాలు మూత్ర వ్యవస్థ కొంత నిల్వ ఉండటానికి ఒక తిత్తిలాగా బ్లాడర్ అయిపోయి ఆ తిత్తి నిండినప్పుడు నీకు సంకేతం వచ్చేసి రెస్ట్ రూమ్కి ఇట్లాంటి అన్ని హెచ్చరికలు వార్నింగ్స్ అవన్నీ నీకు జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా తర్వాత పునరుత్పత్తి వ్యవస్థ మనిషి తనలాంటి ప్రాణుల్ని పుట్టించడమే పునరుత్పత్తి ఒక ఆడ ఒక మగ కలవటం వాళ్ళకు పిల్లలు పుట్టడం దీనికి ఒక సిస్టమ్ మొత్తం స్త్రీ పురుషుడు ఇక్కడ పునరుత్పత్తి వ్యవస్థలో మాత్రం ఒక్కొక్కళ్ళకి మార్పులు ఉంటాయి స్త్రీ పురుషులకి అది ఒక వ్యవస్థ ఇంకొకటి శ్వాస కోసం గాలి పీల్చుకుంటాం ఆ పీల్చుకున్న గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువు రక్తాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడటం పనికిరాని గాలిని బయటికి వదిలివేయటం ఇది కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేదే నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తక్కువ అప్పుడు అవసరం తక్కువ కాబట్టి అప్పుడు కాస్త తక్కువగా సార్లు నిమిషానికి పద్దెనిమిది సార్లు కాకుండా పదిహేను పదహారు సార్లు అది కరుగుతూనే ఉంటుంది ఆ ప్రక్రియ నిరంతరంగా ఇక చివరిగా అస్థి పంజరం ఎముకలు గూడు ఈ లోపలంతా రెండు వందల ఎముకలు ఉన్నాయి మన శరీరంలో ఉదాహరణకు ఒక చేతిని మాత్రమే చూస్తే ఈ చేతిలో ఈ మణికట్టు దగ్గర ఒక ఎనిమిది ఉంటాయి ఇక్కడ ఒక ఐదు ఇక్కడ ఉంటాయి పదమూడు పదిహేను ఇక్కడ ఒక పన్నెండు ఇరవై ఎముకలు ఈ చేయి వరకే ఉంటాయి ఎందుకు ఇన్ని దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే దీంతో చేసేటటువంటి పనులు ఇంతవరకు ఎవరు ఏ రోబో కూడా చేయాల ఇంత చిన్న దాంతో ఇది ఇరవై ఏడు రకాల పనులు చేస్తుంది ఈ చెయ్యి సూదిలో దారం ఎక్కించటం కానీ అక్కడి నుంచి ఆయుధాలు వస్తువులు పట్టుకోవటం టైప్ చేయటం ఇది అది కాదు ఇంకా ఇంకా ఎన్నో అప్పడాలు వత్తటం కానీ చక్రాలు చేయటం కానీ ఇట్లా పిసకటం నలపడం పిండటం ఇటువంటి అన్నీ కలిపి ఒక పెద్ద గుణపంతో తీసుకొని నేలలో గుంట తోవాలంటే ఈ చెయ్యి పనికి వస్తుంది రకాలు పనిచేయగలిగినటువంటి చెయ్యి నీ దగ్గర ఉంది దీన్ని ఉపయోగించుకోవాలి తర్వాత అట్లాగే కాలు కూడా దాదాపు ఇన్ని ఉంటాయి కాలికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక బ్రిడ్జిలాగా ఉంటుంది వంపు మనం పరిగెత్తేటప్పుడు శరీరం బరువు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు ఉంటే ఆ డెబ్భై కేజీలు బరువు కూడా ఇట్లా పడుతుంది ముందు కొద్దిగా మునివేళ్ల మీద మడం దగ్గర కొద్ది మాత్రమే పడుతుంది మళ్ళీ ఇట్లా ఇట్లా నడుస్తూ వెళ్తాం వెళ్ళినప్పుడు బరువు మొత్తం కూడా ఒక కాళ్ళు మీదనే పడుతుంది ఇది ఫ్లాట్గా ఉంటే ఆ బ్రిడ్జి బ్రిడ్జి లాగా సరిగా బరువుని ఆపలేదు బరువు అంతా ఒకే చోట పడుద్ది అట్లా కాకుండా ఇట్లా ఒక బ్రిడ్జి లాగా వంగుద్దు అనమాట పరిగెత్తుతున్నప్పుడు బరువు వేగం కూడా ఎక్కువ అవుతుంది అంత బరువు వేగంతో ఏమీ ప్రమాదం జరగకుండా ఉండటానికి వీలుగా ఆ పాదాలు ఉంటాయి ఇట్లా ఇన్ని రకాలుగా నీ అస్థి పంజరం పై నుంచి కింద వరకు చూస్తే జుట్టు ఎండలోకి వెళ్తే రక్షించుకోవడానికి కళ్ళు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు చెవులు ముక్కు రుచి తెలిసేటటువంటి నోరు చర్మం మొత్తం మొత్తం కాపాడేటటువంటి చర్మం ఇవన్నీ జ్ఞానేంద్రియాలు మిగతాయన్నీ ఉంటాయి ఇంత గొప్ప వనరులు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ఏముంది నాకేం లేదు అనేటటువంటిది మాత్రం ఈ ఆర్థికంగా ఎవరో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ను వాళ్ళు పెట్టేటటువంటి విలాసం అయిన జీవితాన్నో చూసి నాకేమీ లేదని ఎవరితో పోల్చుకోవద్దు ఇది గొప్ప సంపద దీని విలువ ఎవడూ కట్టలేడు తర్వాత అయితే ఇక్కడ ఎందుకు ఈ ఆరోగ్యం గురించి ఈ పనికి మాలిన సంగతులని చెప్తున్నాడు మాకు కావాల్సింది వ్యక్తి వికాసం కదా అని సందేహం రావచ్చు మీకు అందుకే చెప్తున్నాను ఇది ప్రధానమైనటువంటి వనరు నీ దగ్గర ఉంది ఇంకెవరు నీ తీసుకెళ్ళడానికి వీలు లేనటువంటిది దీన్ని ఉంచుకోవాలంటే దీనికి బలాలు బలహీనతలు కూడా తీసుకోవాలి మనం ఒక ప్రత్యర్థితోటి పోట్లాడాలంటే అతను కొన్నటువంటి బలాలేంటి బలహీనతలేంటి ఆ దుర్యోధనుడిని చంపాలంటే కేవలంగా తొడదగ్గరికి కొడితేనే చచ్చిపోతాడు అని బలహీనత మిగతా శరీరం ఎక్కడ కొట్టినా ఏం చేసినా ఏం కాదు అలాగే జరాసంధుణ్ణి గనక రెండు ముక్కలుగా చీల్చి ముక్క అటే పడేస్తే మళ్ళీ వచ్చి అతుక్కునేవి అప్పుడు కృష్ణుడు సైగ చేసి ఆ రెండిట్లో మళ్ళీ అతుక్కోకుండా అటుది ఇటు ఇటు తటూ పడేయమని సైగ చేశాడు ఆ పని చేయటం వల్ల అతను మళ్ళీ కలవలేదు మరణించాడు అట్లాగే ఒక బలహీనత అనేది ఉంటుంది ఆ బలహీనతలేంటి ఆ బలాలు ఏంటి శరీరానికి ఆలోచించుకోవాలంటే ఇదంతా తెలుసుకోవాలి ఏంటది దీనికి బలహీనత ఏంటి దేశానికి ఒక మంత్రులు ఉన్నారు పార్లమెంటు ప్రజానేతలు ఉన్నారు వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు కానీ వాళ్ళని గనుక సరిగ్గా నియంత్రించకపోతే పాలకుడు గనక సరిగ్గా లేకపోతే వ్యవస్థలన్నీ పనిచేయవు చేస్తాయి కానీ బలహీనంగా చేయవచ్చు అట్లాగే నీ శరీరంలో ఇన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ నువ్వు వాటిని పనిచేయించుకోవటం చేత అవ్వాలి దీనికి ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే ఉదయం ఆరింటికి లేవాలి లేచి చదువుకోవాలి అని నిర్ణయం తీసుకున్నావు నువ్వు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఈ సంవత్సరం ఆఖరికేనే అయితే ఆరు గంటలకి నిద్ర లేద్దాం అనుకున్నావు రాత్రికి పండుకున్నావు ఆరు అయింది మెలకు వచ్చింది మెలకు వస్తే లేద్దాం అనుకోగానే నీ లోపల డైలాగ్ మళ్ళీ మెదడులో ఇంకో మనిషి ఉంటాడు అవన్నీ వివరాల తర్వాత చెప్పుకుందాం మనసు ఎలా ఆలోచిస్తుంది ఏమేమి రకంగా నేను నడిపిస్తుంది అనేది వివరాలు అది ఒక విషయం విడిగా చెప్పుకుందాం లేవాలి అనే ఆలోచన రాగానే వద్దులే పడుకో కాసేపు అని లోపలి నుంచి సందేశం వస్తుంది వెళ్ళాలి చదువుకోవాలి ఏళ్ళొచ్చలే పడుకోవా అని చెప్తుంటుంది అప్పుడు అప్పుడు గనకను నువ్వు నియంత్రించి దాన్ని నో లేదు నేనిప్పుడు లేవాల్సిందే లే అని చెప్పగలగాలి అంటే అది సోమవరి మనసు అన్నమాట నీకు ఎన్ని రకాలుగా ఆపాలనో అవరోధాలు కలిగించాలనో అన్ని రకాలుగా ఉంటుంది ఒక చిన్న పని చేయటానికి వారం రోజులు పది రోజులు ఐదు వేస్తూ ఉంటుంది ఫ్రెండ్కి ఫోన్ చేయాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం రేపు చేద్దాంలే మళ్ళీ రేపు రాగానే చేయొచ్చలే రేపు వరొక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇట్లా ప్రతి చిన్న పని ఐదు నిమిషాలు పట్టే పని ఒక్క నిమిషం పట్టే పనిని కూడా నెలలు నెలలు వాయిదా వేస్తూనే ఉంటుంది దాన్ని గురించి మీరు అప్రమత్తి దాన్ని నియంత్రించగలగాలి తర్వాత అమ్మకు చెప్పావు ఈసారి ఏమైనా సరే రేపు మాత్రం తప్పకుండా లేవాలని అమ్మ నేను పొద్దున్నే ఆరింటికి లేవాలి నన్ను లేపమ్మా అని అలాగే ఆమె ఐదు ముప్పైకో ఐదు యాభై బాబు లేమ్మ అబ్బా లేస్తలేమ్మ ఉండు అంతే ఇట్లా నువ్వు ఎన్ని సంజాయిస్టూలు చెప్పాలనో అవన్నీ నేను చెప్పక్కర్లా మీకు తెలుసు ఏదో రకంగా చదవకుండా ఉండాలి పని చేయకుండా ఉండాలి ఏ పని చేయకుండా ఉండాలి ఇప్పుడు కాదులేమ్మా తర్వాత వాయిదా వేయటం ఆ వాయిదా అనే పద్ధతి అది నీ అదుపులో ఉంటుంది సరేలే అట్లాగే కానీ ఇప్పుడు రా తర్వాత చూద్దాం మళ్ళీ వచ్చి పండుకుందాంలే అని చెప్పి దాన్ని నడిపించగలగాలి ఆ నియంత్రణ చేయగలిగితే మీరు సాధించలేనిది ఏదీ లేదు ముందు నీ శరీరాన్ని లోపల ఇంకొక ఉన్నటువంటి మనిషి ఒకళ్ళు ఇద్దరు కాదు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు ఆ వివరాలన్నీ తర్వాత మనసు మనసులో ఉన్నటువంటి ఇంకో మనిషి మరో మనిషి ఉంటారు వాళ్ళు ఎట్లా ఉంటారు ఆ మనిషి పైకి వచ్చినప్పుడు మన ఇలా వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అవన్నీ తర్వాత చెప్పుకుందాం అయితే ఇప్పుడు నువ్వు లక్ష్యం నిర్ణయించుకున్నావు ఆ లక్ష్యం నిర్ణయించుకొని పనిచేయటానికి కార్యాచరణ పూనుకోవటానికి నీ దగ్గర ఉన్నటువంటి వనరులు మూటామూల్య అన్నీ సిద్ధం చేసుకున్నావు వాటిని ఉపయోగించుకోవాలంటే దృఢమైనటువంటి నిర్ణయం కావాలి ఆ నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా పనిచేయాలి అయితే ఇక్కడ మరో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనసుకి ఒక బలహీనత సోమరితనం వాయిదా వేయటం అయితే ఇంకొకటి దీనికి వాస్తవానికి వాస్తవం కాని దానికి తేడా తెలియదు కొన్ని సందర్భాల్లో ఎట్లాగంటే నువ్వు రాత్రిపూట వెళ్తూ ఉన్నావు వెళ్తూ ఉంటే చోట మెత్తటి వస్తువు ఏదో కాలికిందప్పుడు తగిలింది అదేదో ఒక చుట్ట చుట్టినట్లుగా మెత్తగా ఉంది వెంటనే శరీరం ఎగిరి అవతలకు దూకుతావు నువ్వు ఎందుకంటే ఎమర్జెన్సీ కాల్ అనమాట ఏమని సింబల్ అక్కడి నుంచి మెత్తగా ఉంది అదేదో పాములాగా ఉంది అర్జెంట్ అని అది వెంటనే శరీరం ఏం చేస్త దూకేస్తావు అవతలకి దూరంగా వెళ్ళిపోయి కొంత దూరం అమ్మో పర్వాలేదు ఇంకా అని చెప్పి అప్పుడు తిరిగి చూస్తే అది ఒక గుడ్డ పేలిక గుండ్రంగా చుట్టినటువంటిది పాములాగానే ఉంది పాము కాదు తర్వాత చూసిన తర్వాత తెలుసుదు కానీ చూడనప్పుడు కాలికి మాత్రమే తగిలింది గుర్తుపట్టలేదు అది భ్రమ అంటారు దాన్ని సర్ప రజ్జు భ్రాంతి అంటారు సంస్కృతంలో అంటే అది రజ్జు అంటే తాడు తాడుని పాము అనుకొని భ్రమపడటం ఇలాంటి ఒక్కొక్కసారి మనం ఎదురుగా ఉన్నప్పుడు చీకట్లో ఏదో చప్పుడైందనుకోండి ఏదో అనుకొని మనం భ్రమ పడవచ్చు ఇది ఎందుకు చెప్తున్నావు అంటే నీ శరీరానికి వాస్తవానికి భ్రమకి తేడా తెలియదు నువ్వు నాటకంలో వేషం వేసేటప్పుడు నువ్వు మహారాజులాగా వేషం వేస్తే మహారాజు అనగానే నువ్వు ఆసనాల్లో వచ్చి కూర్చొని టీవీగా నిటారుగా నుంచేవకాయి ట్రమ్ము అని ఇంకా గట్టిగా అరుస్తావు ను సేవకుడు పాత్రేస్తే వంగి ఎదురుగా నుంచొని అయ్యా అంటూ ఉంటావు కానీ నువ్వు సేవకుడివి కాదు రాజువు కాదు నువ్వు నువ్వే అయినప్పటికీ అక్కడ నటిస్తున్నావు అలాగే నువ్వు ఆశయంలో నీ గోల్ పెట్టుకున్నప్పుడు నేను ఐదు సంవ ఇప్పుడు డిగ్రీలో చేరాను ఫస్ట్ ఇయర్ ఐదు సంవత్సరాల తర్వాత పోలీస్ ఆఫీసర్ని కావాలి పోలీస్ ఇన్స్పెక్టర్ని కావాలి అనేటటువంటిది నీ గోల్ కనుకైతే నువ్వు ఇవాటి నుంచే నువ్వు ఒక పోలీస్ అధికారిలాగా నుంచోవాలి నడవాలి మాట్లాడాలి చూడాలి పోలీస్ అధికారి ఎలా వెళ్తాడు చూడండి ఒక సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలా వెళ్తాడు టీవీగా వెళ్తాడు ఆ చూడటం ఎలా చూస్తాడు ఒక హెడ్మాస్టర్ ఎలా చూస్తాడు దూరంగా ఉన్నటువంటి కంచె దూకి వచ్చేటటువంటి వాడు గేటు దూకి వచ్చేటటువంటి పిల్లలు ఆయనకు కనపడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన పరిశీలన శక్తి అంత గొప్పగా ఉంటుంది నువ్వు కూడా అట్లాగే నువ్వు ఇప్పటి నుంచే శరీరానికి తెలియదు ఆటోమేటిక్గా ఏ రకమైన ఆలోచన ఉంటే ఆలోచనకి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది నువ్వు ఇవాళ్ళ నుంచే నమ్ము నువ్వు ఖచ్చితంగా అవుతావు నమ్ము నువ్వు ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ కాగలవు ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి నువ్వు ఖచ్చితంగా ఇన్స్పెక్టరు నీ మనసులో ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే దాన్ని సాధించగలవు దీనికి ఒక ప్రణాళికకి బద్ధంగా పనిచేయడానికి ఉపయోగపడుద్ది ఇంకా మనకు ఏదైనా అన్ని మతాల్లో కూడా ఎట్లా అలవాటు చేయడం కోసం శరీరానికి కొన్ని పనులు చేస్తారు ఒక శ్రావణ మాసం కొన్ని వ్రతం అని చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు చేసి ఆ నెల రోజులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు సంక్రాంతి నెల ఆ నెల రోజులు ఒక నియమాలు పాటిస్తారు కొన్ని అలంకరణలు చేయటం ఇవే కాకుండా ఆహార నియమాలు పెందలకాళ్ళు లేవటం ఇట్లాంటివి చేస్తారు అట్లాగే రంజాన్ నెల అంతా కూడా ముస్లిమ్స్ ఒక పోటే భోజనం చేయటం సూర్యుడు ఉన్నప్పుడు భోజనం చేయకూడదు అని ఒక నెల రోజుల పాటు ఒక దీక్ష చేస్తారు ఆ దీక్షలో ఉన్నప్పుడు దాన చేయాలి చెడ్డ మాట్లాడకూడదు అని నియమాలు నిబంధనలు ప్రార్థనలు చేయటం ఇవన్నీ ఉంటాయి అట్లాగే క్రైస్తవ మతంలో కూడా ఒక నెల రోజులు పాటిస్తారు ఇవన్నీ ఎందుకంటే ఒక క్రమశిక్షణ రావటం నెల రోజుల పాటు కనుక మంచి ఆలోచనలు వస్తే అవి చాలా రోజుల పాటు నిలిచి ఉంటాయి అవి జీవితంలో కొనసాగవచ్చు కూడా కొన్ని వైఫల్యం చెంది మళ్ళీ ఆగిపోయినప్పటికీ మళ్ళీ మనం కంటిన్యూ చేయించవచ్చు అలాగే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష మండల దీక్ష నలభై రోజులు ఈ నలభై రోజులు నియమాలు పాటించాలి నలభై రోజులు వెళ్ళలేనటువంటి వాడు పాటించలేనటువంటి వాడు ఉంటే ఎట్లా అంటే అర్ధమండల దీక్ష అని పెట్టారు ఇరవై రోజులు అంటే మూడు వారాల పాటు ఆ నియమాలన్నీ పాటిస్తే నీకు ఫలితం కనపడుద్ది కనపడుద్దు కాబట్టి మిగతా కాలంలో కూడా వాటిని ఆ నియమాలు కొనసాగించవచ్చు అనేటటువంటి నియమంతో అన్ని మతాలు పరిశీలించి వాళ్ళ అనుభవం మీద ఇది పెట్టారు దీనికి గాను ఒక దీక్ష తీసుకోవాలి నువ్వు కూడా ఇందులో ఈ దీక్షలో మంత్రాలు అవి ఏమి నియమాలంటే ఏంటో చెప్తాను దాన్ని గురించి చేయాల్సింది ఏంటంటే నువ్వు రాసుకున్నటువంటి బలహీనతలు ఒక టేబుల్ మీద రాసుకోమని కాగితం మీద చెప్పాం ఐదు కనీసం రాసుకో ఇంకా ఎక్కువైనా రాసుకో రాసుకునే ప్రాధాన్యత ప్రకారం మొదటి తేదీ రెండవ తేదీ అనుకొని ఒక బలాన్ని కానీ తీసుకో ఈ బలం నాలో తక్కువగా ఉంది నేను దీన్ని పెంచుకోవాలి ఏది చదవటంలో నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువగా ఉంది మాట్లాడాలంటే భయంగా ఉంటుంది తప్పులు పోతున్నాయి ఎక్కువ నువ్వు రాయాలంటే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయాలంటే భయంగా ఉంది తప్పులు పోతున్నాయి తడబడుతున్నాను అనేది ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటిది దీక్షలో మొట్టమొదట తీసుకుంటావు లక్ష్యంగా అలాగే ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి వాయిదా వేయటం బలహీనత ఆర్థికంగా ఎప్పుడున్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడటం అదో బలహీనత ఇది ఎవరు ఇది అని నేను ఎవరైనా చెప్పలేము నీకు నువ్వే నిర్ణయించుకొని నాలో ఈ బలహీనత ఉంది నేను గుర్తించాను దీన్ని జయించలేకపోతున్నాను అనుకున్న దాన్ని ఒక్కదాన్ని నిర్ణయించుకొని ఈ అర్థమండల దీక్షలో మూడు వారాల పాటు దాని మీదనే ఏకాగ్రతగా దృష్టి పెట్టి పనిచేస్తే ఆ బలహీనత తగ్గుతుంది బలం పెరుగుతుంది అప్పుడు నువ్వు రోజు ఉదయం సాయంత్రం ఒక రెండు ఐదు నిమిషాల పాటు కూర్చొని ప్రశాంతంగా ఈ చప్పుళ్ళు అవి లేకుండా ఉన్నప్పుడు ఈ కాగితం మీద దీన్ని రాసుకోవాలి నేను ఈ దీక్షలో సమయంలో ఖచ్చితంగా దీని బలహ బలపరుచుకుంటాను నాకున్న బలహీనతను తగ్గించుకుంటాను బలాన్ని పెంచుకుంటాను అని ఆ కాగితం మీద ఉన్నటువంటి దాన్ని ఒక అట్ట మీద రాసుకొని అట్ట మీద అంటే వేస్ట్ పేపర్ లాంటిది సో సబ్బుపీట మీద ఇట్లాంటి దానిలో వచ్చేటటువంటి కాగితాన్ని రాసుకొని ఒక వాక్యంలో నేను వాయిదా వేయటాన్ని మానుకుంటాను ఈ దీక్ష ఈ సమయంలో అని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు పూట చదువుకోవాలి చదువుకున్నప్పుడు నిన్ను ఊహించుకోవాలి మనసులో ఈ రెండు వారాల తర్వాత నేను బాగా ఉంటాను నేను బలపడతాను అని ఊహించుకొని పనిచేస్తే నీ శరీరానికి తెలియదు నిజంగా అట్లాగే అయిపోయి ఈ త్రీ వీక్స్ అయిన తర్వాత నువ్వు కోరుకున్నటువంటిది లక్ష్యం వైపు కొంతవరకు వెళ్ళగలుగుతావు అట్లాగే ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకో దీన్ని నేను చెప్పేటటువంటిది కాదు ఏదో పుస్తకాల్లో ఒకళ్ళో ఇద్దరు రాస్తే చదివి చెప్పేది కాదు అమెరికాలో యాండ్రూ కార్నిగే అనేటటువంటి ఉక్కు కనిపెట్టాడు ఉక్కు కనిపెడితే ఆ ఉత్పత్తి చేయగలిగాడు కానీ చాలా ధర ఎక్కువగా ఉంటుంది సామాన్య మానవులకి అందుబాటులో లేదు అప్పుడు ఆయన శ్రమించి వేరే నలుగురు మనుషులతో కలిసి వాళ్ళందరు మేధస్సు ఉపయోగించి సామాన్య మానవులకి అందుబాటులో ఉండేలాగా ఉక్కుని తక్కువ ధరలకు తయారు చేశాడు బాగా ధనం సంపాదించాడు ఆ ధనాన్ని ప్రజలకు వినియోగించాడు దాన ధర్మాలు చేశాడు చేసి ఆయన ఒక పత్రికా విలేఖరిని నెపోలియన్ హిల్ పిలిచి ఏమండి ఇంతమంది కోట్ల మంది ప్రజల్లో కొద్ది మంది మహాధనవంతులు అవుతున్నారు చాలామంది నిరుపేదలుగా ఉన్నారు ఎందువల్ల ఇలా జరుగుతుంది వీళ్ళు మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా కావటానికి ఏమేమి చేశారు అది మొత్తం సేకరించి ప్రజలకు చెబుదాం ఇది గొప్ప సేవ అవుతుందని నెపోలియన్ హిల్ అని పంపిస్తే ఆయన ఒక వంద మంది గొప్పవాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి ప అడిగి ప్రశ్నలు వేసుకొని ప్రశ్నలు జవాబులు తీసుకొని చేస్తే వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే ఆశయం అనేది ఉండాలి ఆ తపన మామూలు తపన కాదు ఆరాటం తపన అంటామే అట్లా అంత గాఢమైనటువంటి కోరిక ఉండాలి ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం ఉండాలి అని అందరూ చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇది నూనదనమాట ఒకేసారి మొత్తం నీకున్నటువంటి లోపాలన్నీ తీసేసి కారు సర్వీస్ మిషన్లోకి తీసుకెళ్తే అన్నీ తీసేసి మురికంతా పది నిమిషాల్లో ఇచ్చినట్టుగా కాదు ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగం ఒక్కొక్క లోపాన్ని తీసుకోవాలి దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి నీ ఆశయం తప్పకుండా నెరవేరుద్ది ఈ లోపల నీకు అనుకూలమైనటువంటి అవకాశాలు నీ చుట్టూతా వస్తూనే ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి అయితే ఈ ఎప్పుడైతే నీ ఆశయం రోజు నాలుగు సార్లు ఐదు సార్లు చదువుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రమే కాకుండా ఒక బస్సు ఎక్కేటప్పుడు ఎక్కి కూర్చున్న తర్వాత సమయం ఉంటుంది ఒక్కసారి కార్డు చూసుకో నీ ఆశయం గుర్తొస్తూ ఉంటుంది మూడు వారాల్లో నీకు ఖచ్చితంగా మార్పులు తెలుస్తాయి ఈ పద్ధతి చేయమని ఆ నెపోలియన్ హిల్ అనేటటువంటి ఆయన రాశాడు అది థింక్ అండ్ గ్రో రిచ్ అనేటువంటి పుస్తకం పేరుతో దాదాపు వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రపంచ దేశంలో ఉన్న భాషలు అన్నింటిలోకి కూడా అనువాదం అయింది మన ఇంగ్లీష్లో తెలుగులో కూడా వచ్చిందన్నమాట అంతటి మహా అద్భుతమైనటువంటి మానవులు చెప్పినటువంటి అనుభవాలు మీరు తెలుసుకుంటున్నారు అయితే ఒక ఇంద్రజాలంలాగా చూ మంత్రం పెడితే అయినట్లుగా కాకుండా మీరు కృషి చేయాలి కృషి చేయాలి మీరు మీరు ఎంత చేస్తే ఎంత ఫలితం పొ ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మీ గమ్యం మీ గమ్యం నిద్రపోయినా మేల్కొని ఉన్న అది బర్నింగ్ డిజైర్ అనమాట తపనలాగా ఉన్నప్పుడు మీరు ఆ తపన్ నేను చేయగలను అని అనుకుని నమ్మినప్పుడు అసాధ్యం అనేది లేదు ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు ఒక్క ఉదాహరణ చెప్తాను ప్రముఖమైనటువంటిది అందరిలో ఉన్నటువంటిది నమ్మకం నేను చేయగలను నమ్మకం ఒక మార్కొని అనేటటువంటి శాస్త్రవేత్త రేడియో వేవ్స్ శబ్ద తరంగాలని వైర్ లేకుండా పంపించవచ్చు అని చెప్పాడు అని చెప్తూ ఉంటే ఫ్రెండ్స్ అదేంట్రా వైర్ లేకుండా ఎట్లా వెళ్తుంది అని ఒకళ్ళు కాదు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వీడికి ఏదో మతిపోయింది అసలు వైర్ లేకుండా మెసేజ్ ఎట్లా పోద్ది అని మానసిక వైద్యుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళి చూపించారు అయితే అతను ఇంకా ఇంకా ప్రయోగాలు చేసి సాధించాడు ఒక నది ఒడ్డున యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి శబ్దతరంగాలను పంపించాడు ఆ ఆలోచన ప్రపంచం అంతా నమ్మల అసలు సాధ్యం అవుద్దని అందరూ నమ్మనటువంటి దాన్ని నమ్మినటువంటి శాస్త్రవేత్త అవుతాడు సాధించగలుగుతాడు ఇందుకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు మనం ముందు ముందు చెప్పుకుంటూ ఉందాం మీకు కావాల్సింది ఏంటంటే గోల్ ఎంచుకోవాలి గమ్యం ఏంటి ఆ గమ్యాన్ని చేరడానికి మార్గాలు దాంట్లో వచ్చే అవరోధాలు మనం తర్వాత విషయాల్లో చెప్పుకుందాం గట్టిగా నమ్మాలి నువ్వు చేయగలను అని నమ్మాలి కృషి చేయాలి ధన్యవాదాలు